ం శ్రీగరుభ్యో నమ్మ హరి ఓ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వవాది గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వీ సాక్షి భూ భావాతీక త్రిగుణరహిం సద్గురు నమా నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయకర్త్యో ంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజనఘన ప్రజర్ధ బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సశివసరంభ వ్యాస శంకరమధ్యభాస్మదాపర్య వందే గురుపరం పరా హరి హరి ఓ మోదమునా ప్రతివాదులగుచు వర గురు శిష్యుల్ వాదించరనుచు ఒక సంవాదము కల్పిస్తే కలగా వదలకా వినుడీ మొదటి నుంచి కనుడి వేదాంతర్ధుమీరి ఏదే దిశదే నా విజ్ఞాపన వదలక వి మొదటి నుంచి కను బీ మోదమున పొద్దుపోక వాద్రతివాదులబుచు వరగురు శిష్యుల్ వాదించిరు ఒక సంవాదమును కల్పిస్తే కలగా వదలక వినుడి మొదటి నుంచి తుదవెళ్ళతనుడి వేదాంతార్థాతీతవేత్తలు మీరిందు ఏదేది సవరించుడిదే నా విజ్ఞాపన వదలక వినుడి మొదటి నుంచి తుది వెళ్ళతనుడి అని పదవిభజన భగవత కృష్ణదేశిక ప్రభువులు వేదాంత బోధలో ఉన్నటువంటి రహస్యాన్ని తెలియజేస్తున్నారు ఎలా అంటే సంవాదరూపముగా చేయబడే ఈ వేదాంతమంతా కూడా अंत प्रस्थानयम उपनिषत्ल यानी ब्रह्मसूत्र भगवद्गी का अष्टावक्र गीत लेक उधव गीत गुभुगीत उत्तरगीत भीष्मीत వ్యాధ గీత కానీ ఇలా గీత అనే పేరు మీద చాలా వేదాంతాన్ని వాంగ్మయం మనకు అందించింది ఇవన్నీ కూడా సంవాద రూపంగా ఉన్నాయి అంటే జిజ్ఞాసు అయినటువంటి శిష్యుడు జ్ఞాని అయినటువంటి గురువుని ఆశ్రయించి తాను పొంద తగినటువంటి జ్ఞానాన్ని గురించి విశేషంగా పరిప్రశ్న చేసి లక్ష్యార్థ సిద్ధిని పొందేటటువంటి ప్రయత్నం అందుకని వాదప్రతివాదములు లేని సంవాదం చూస్తే మాత్రం ఒకరినొకరు ప్రశ్నించే తీరు గాని సమాధానం చెప్పే తీరు గాని ఐహిక ధర్మంలో వాదప్రతివాదములు చేసినట్లు కనపడుతున్నప్పటికీ పరిప్రశ్నలో వినయ సౌశీల్యములు సహృదయత అత్యంత ముఖ్యమైనది కారణం తత్వ తత్వదర్శనం కలగాలి అంటే సహృదయత లేకుండా తత్వదర్శనం సాధ్యం కాదు అందువలనే ఎవరైనా జ్ఞాని వద్దకు వెళ్ళినప్పుడు పరిప్రశ్న సేవయ ఆ పరిప్రశ్నైన సేవయ చేస్తే వారేం చేస్తారయ్యా అంటే ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శన తత్వదర్శనం కలిగిన జ్ఞానం తత్వజ్ఞానం కలిగినటువంటి వాళ్లకు మాత్రమే ఉపదేశార్హత అధికారిత్వం ఉన్నది చాలా పీఠాలలో పూర్ణ దీక్ష ఇచ్చి బోధాధికారం ఇచ్చేటటువంటి సాంప్రదాయం భారత ఆవణిలో ఉంది అన్ని రకాలైనటువంటి యోగ ప్రక్రియలలో కూడా ఈ రకమైనటువంటి గురు సాంప్రదాయం ఉంది జ్ఞాన మార్గావలంబికులలో కూడా ఇటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి ద్వైత అద్వైత విశిష్టాద్వైత సాంప్రదాయ రీతులలో కూడా ఆయా అనుయాయులకు అనుసరించే వారికి ఆయా విచారణ క్రమాన్ని ఉపాసనా విధిని అందించడానికి ఆయా దీక్షాత్రయంతో అంటే ఆణవీ దీక్ష తారక మంత్రోపదేశ దీక్ష శాంభవీ దీక్ష అనేటటువంటి పద్ధతులుగా అనేక రకాలైనటువంటి దేవతా ఉపాసనలతో కూడినటువంటి విధానాలు ఉన్నాయి కర్మ మార్గంలో కూడా మంత్రతంత్రోపదేశ పద్ధతిగా రకరకములైనటువంటి షణ్మత ఉపాసనలుగా అంటే శైవము వైష్ణము సౌరము గాణాపత్యము శక్తేయము ఇలా ఆరు రకాలైనటువంటి మత సాంప్రదాయములు ఉపాసనా రీతులు భారతావనిలో అది శంకరులకు పూర్వం కూడా ఉన్నాయి వారు వాటిని సంస్కరించి వాటిలోని వామాచార పద్ధతులను నిరసించి శిష్టాచార పద్ధతులను నెలకొల్పి సర్వమతములకు సర్వ ఉపాసనలకు సాధనలకు చరమగమ్యం ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట దివ్యత్వం అనేటటువంటి నిర్ణయాన్ని అందించారు అలా నెలకొల్పబడినటువంటి పీఠ పారంపర్యం అంతా కూడా తమ తమ గురు పారంపర్యాన్ని కలిగి ఉంటాయి అయితే నేటి కాలంలో చాలా పీఠాలలో కొద్ది మార్పులు వచ్చినాయి కాలానుగతంగా బుద్ధి వికాసం కూడా కలికాల ప్రభావం తేజోవంతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు భౌతికమైనటువంటి ఐహికమైనటువంటి వృద్ధిని మాత్రమే పరిగణనలోకి తీసుకునేటటువంటి జీవనం నవీన కాలంలో కనబడుతూ ఉంది అంటే సుమారు ఒక వంద సంవత్సరాల నుంచి బాగా ఈ మార్పులు వచ్చి గట్టిగా మాట్లాడితే ఒక వేయి సంవత్సరాల నుంచి అంతకుముందు అంతా ప్రాచీనమే అర్వాచీనమే సనాతనమే కాబట్టి భౌతిక సుఖం అవసరమే కానీ ఈ పునాదిని ఏ ప్రాతిపదికతో ఏ ప్రాధాన్యంతో విచారణ చెయ్యాలి సకల మానవలోక కళ్యాణానికి పంచభూతాత్మకమైన ప్రకృతిని ఎలా పరిరక్షించుకోవాలి మానవుడు వసుధైక కుటుంబంగా ఎట్లా జీవించాలి ఇలా మహర్షి వేదవ్యాసుడు బోధించిన రీతిగా మానవులందరూ ఎలా జీవించాలో వారి సారాంశం అంతా కలిసి వారిని ప్రార్థించారు అయ్యా మానవుడు తన ఆజీవన పర్యంతం జనని నుంచి మరణం వరకు పాటించవలసినటువంటి నియమములు గురించి చెప్పండి అని అడిగాడు వారంతా కలిపి ఒక శ్లోకంలో చెప్పేశారు ఏమిటంటే త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగం గురుపుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యత అని నాలుగు లక్షణాలని అన్ని సాధనలు ఇమిడిపోయేటట్లుగా కర్మ భక్తి యోగ జ్ఞాన మార్గాలని ఇమిడేటట్లుగా మొట్టమొదటిది త్యేజదుర్జన సంసర్గం ఆశ్రయించినటువంటి శిష్యులు అడిగినటువంటి సంవాదరూప ప్రశ్నకు వ్యాసభగవానుడిచ్చిన సమాధానం ఎందుకు ఈ అంశాన్ని మనం ఇక్కడ స్మరించవలసి వస్తుంది అంటే వేదాంతార్థాతీతవేత్తలు మీరిందు అని ప్రయోగించారు ఇక్కడ వేదాంతము అంటే జ్ఞానకాండ ఉపనిషద్భాగం బ్రహ్మసూత్రాలు ఇక వీటిని అర్థం చేసుకోలేని వారి కోసం ప్రకరణ గ్రంథాలని భగవద్గీతని అనేక రకాలైనటువంటి గీతా సాంప్రదాయాలు ఈ మొత్తాన్ని మానవ జీవితాన్ని వ్యాసభగవానుడు నాలుగు భాగాలుగా చేసేది బాల్యం నుంచి బాగా అభ్యాసం చేయవలసింది ఏమిటయ్యా త్యజ దుర్జన సంసర్గం అలా ఎవరైతే పదహారు సంవత్సరాల వయసు వచ్చే వరకు దుర్జన సంసర్గాన్ని విడిచిపెట్టి రెండవ మెట్టైనటువంటి భజ సాధు సమాగమం అనేటటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి సాధుజనులు ఎవరో ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ సాధువులు మాత్రమే మానవలోక కళ్యాణం కొరకు తమ జీవనాన్ని వెచ్చించేటటువంటి వారు వారికి వేరే పని లేదు ఎల్లప్పుడూ మానవలోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మనిషి తన అహాని తన తాను ఎట్లా నిరసించుకోవాలో త్యాగం చేయాలో బోధిస్తూ వారు అలా జీవిస్తూ ఉంటారు ఆ రీతిగా సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం అనేటటువంటి ఆశీర్వచనం అందువల్ల భజ సాధు సమాగమం చాలామంది అనేక క్షేత్రాలలో ఈనాడు కూడా నివసిస్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి సాధుజనులను ఆశ్రయించి మెట్టువారీగా అంటే యమనియమాది అష్టాంగయోగ సాధనలో పరిపక్వత చెందవలసినటువంటి అవసరం ఉన్నాయి సరాసరి రాజయోగాన్ని నిర్వహించగలిగేటటువంటి జీవించగలిగేటటువంటి సామర్థ్యం తక్కువ మంది వద్ద ఉంటుంది అంటే ప్రకరణ గ్రంథాలైనటువంటి వివేక చూడమణి అష్టావకర గీత వేదాంత పంచదశి వేదాంత పంచవింశతి ఇలాంటి గ్రంథరాజాలు అధ్యయనం చేయటం మంచిదే కానీ ఆత్మ సంయమయోగం లేనటువంటి అధ్యయనం వృధా కాబట్టి మొట్టమొదట సరి అయినటువంటి ఆశ్రయించి ఆత్మ సంయమ యోగాన్ని నిలకడగా అభ్యాసం చేయాలి గురువు కొద్దిగా కఠినంగా ఉంటారు ఆత్మ సంయమ యోగాన్ని నేర్పేటప్పుడు అయినా నీవు భవబంధాల నుంచి విముక్తం అవ్వాలని అనుకున్నప్పుడు ఆ నియమావళిని అనుసరించడం చాలా అవసరం అలా ఎవరైతే ఆ నియమాలకు ఒగ్గి జీవిస్తారో తమ చెత్త చాంచల్యమును పోగొట్టుకుంటారు వాళ్ళు మాత్రమే శ్రవణమనన నిధిధ్యాసల ద్వారా చతుర్విధ శుశ్రూషల ద్వారా ఉత్తమమైన బ్రహ్మ విద్యను పొందడానికి అవకాశం సరాసరి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏవండి మాకు వేదాంత పంచదశి బోధించండి మీరు చెబితే మేము వింటాం అంటే ఎవరు చెప్పరు ఎందుకంటే నువ్వు బ్రహ్మ విద్యకు అధికారి అవును కాదో వాళ్ళు నిర్ణయించుకున్నాకే చెబుతారు కాబట్టి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏవండి మాకు వివేక చూడమని చెప్పండి అష్టావక్ర గీత చెప్పండి వేదాంత పంచదశ చెప్పండి అని ఏ జ్ఞాని దగ్గరికి వెళ్ళి అడిగినా ను యోగి అవునో కాదో చూడకుండా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించవు కాబట్టి ఈ సంవాదరూపమైనటువంటి పరిణామం శిష్యుడికి అత్యంత అవసరం అందువలనే ఏమన్నారంటే ఇక్కడ వాదప్రతివాదులగుచూ వర గురు శిష్యులు అంటే గురువు గారు ఉండాలి శిష్యుడు కూడా వరి శిష్యుడై ఉండాలి ఒకరు వాదించినట్లుగా సమ ఉజ్జీలుగా ఉన్నట్లుగా కనబడుతున్నటువంటి ఒక సంవాదం కల్పిస్తే కలగా ఈ అచలబోధ సిద్ధాంతం కూడా సంవాద రూపంలోనే ఉంది కానీ ఇది ఎరుక అనేటటువంటి కళలో జరుగుతున్నటువంటి సంవాదం కానీ నిజానికి ఎరుక లేనిది కదా కాబట్టి కల కూడా లేనిదే గురు శిష్య అన్యోన్యత దర్శనం దగ్గర నుంచి గురు శిష్యులు లేకుండా పోయేటటువంటి చిట్ట స్థితి వరకు బోధారూపముగా కనబడుతున్న సంవాదం లేని ఎరుకలో జరుగుతున్న ఒక కళ కాబట్టి కలగా కల్పిస్తే వదలాక వినుడి మొదటి నుంచి తుది వెళ్ళాకనుడి తుద వెళ్ళాకనుడి అంటే తుద అంటే చివర చివర మిగలకూడదట వెళ్ళిపోయేవాళ్ళ ఏ జన్మకైనా ఈ భూమి మీద పుడుతున్న వాళ్ళందరం ఎవరిని అడిగినా ఎప్పటికైనా వెళ్ళవలసిన వాళ్ళమే కదండి అంటూ ఉంటారు జాతస్య ధ్రువ మృత్యు ధ్రువంజన్మ మృత్య తస్మాద పరిహార్యర్థి మృత్వం సూచితో అర్హస్ అన్నాడు పరమాత్మ ఈ వెళ్ళటం గురించి చింతించిన ఆకవయ్యా బాబు मर एम चिंतीमी अंक मुझ वेटवल असोच्यन्वसोच्यस्थ प्रज्ञावादाष गोच्यूचं अल्पेट लक्षणाने मोटमोद विचिपे ना महाप्रभो अंटे ज्ञाने उपदेशिस्टा నాకు అన్నీ తెలుసండి అన్నాం అనుకోండి అయితే అలాగే ఉండు అంటారు కాబట్టి తుదవెళ్ళ చేయాలి అంటే జనన మరణ రాహిత్యం అయ్యేటట్లుగా ఉపదేశం పొందాలి అంటే బోధన గ్రహించాలంటే దర్శనాన్ని పొందాలంటే దృఢీకరణ అవ్వాలి అంటే అహం నిరసించబడాలంటే ఎరుక విడవబడాలంటే తుదవెళ్ళ తనుడి పరమపద సోపానాన్ని మొదటి మెట్టు నుంచి సహస్రాధికమైన చివరి మెట్టు వరకు కనుడి దర్శన పద్ధతిగా వెళ్ళాలి ద్రష్ట పద్ధతిగా వెళ్ళాలి ద్రష్రహిత పద్ధతిగా నిలవాలి దృగ్రహిత పద్ధతిగా నిలవాలి దృశ్యరహిత పద్ధతిగా నిలవాలి ఈ రీతిగా నడక నడవాలి అంటే మొదటి నుంచి అన్నారు అందుకే ఇక్కడ అక్కడ అని చెప్పలేదు ఏది మొదలు ఏది తుద అండి అంటే ఎరుకకి మొదలేదో తుద ఏదో తెలియాలట మూలాన్ని గుర్తిరగాలి ఊర్ధ్వ మూల మధ శాఖం అశ్వత్థం ప్రాహుర వ్యయం చందాంశాని విత్ అనేటటువంటి స్థానం నుంచి మూలం ఉద్భవించింది ఈ మధ్య ఏమంటే కర్మ ఉంటేనే జన్మన్నారు కదా కర్మ ఇప్పుడు లేదు కదా సృష్టి ఆది స్థితి కర్మ లేదు కదా అప్పుడు జన్మ ఎట్లా అని అడుగుతున్నాను జ్ఞానం నుంచి కర్మ వచ్చింది కర్మ నుంచి జ్ఞానం వస్తుంది జ్ఞానకర్మలు అవిభాజ్యములు కాబట్టి ఈ పరిపూరక సంపూరక పద్ధతి అంతా ఎరుక ఇది శేషం మిగిలే పద్ధతి అధిష్టానం మిగిలే పద్ధతి అధ్యారోప అపవాద పద్ధతి కాబట్టి వేదాంతార్థాతీతవేత్తలు మీరిందు ఏదేని సవరించుడిదే నా విజ్ఞాపన ఎవరైతే పరము ఎదిగిన వారున్నారో వారికి ఈ సభా ద్వారా వీటిలో ఎక్కడైనా సరే ఆ పరశివ నిర్ణయం చేసేటప్పుడు నిర్ణయాత్మకమైన స్థితిని తెలియజెప్పేటప్పుడు అందించేటప్పుడు అవసరమైన చోట సవరణలు చేయమని వినయంగా అర్థిస్తున్నారు వదలూడి మొదటి నుంచి గురువు మూలంగా బోధ ప్రారంభమైందట సదాశివుడే గురువుగా ప్రారంభమైంది తుదకు కూడా మరల వెళ్లేది కూడా గురువే ఎంతో రహస్యమైనటువంటి సూచనైంది గురు శిష్య అన్యోన్య దర్శనం ద్వారా ప్రారంభమై గురు శిష్య అభేద సిద్ధి ద్వారా దృఢీకరించబడి గురు శిష్యులు లేనటువంటి స్థితికి చేర్చేటటువంటి అచల మార్గోపదిష్టమైనటువంటి కదార్థములు విశేషమైన ఫలదాయకము ఇవి తుదవెళ్ళ కనుడి ఆ రీతిగా పరిణమించాలి పరిణామరహిత స్థితి ఎందు నిలవాలి గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ అంటాడు భగవద్గీతలో ఇంకా కూడా అంటాడు వర్తిత్రం నానువర్తయతిహయ అఘాయురింద్రియారామో మోహం పా జనన మరణ చక్రం ఎలా తిరుగుతోందో తెలియకుండా జీవించేటటువంటి ఆజ్ఞులు ఎవరైతే ఉన్నారో ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడేటటువంటి జ్ఞానాన్ని ఇంత విషధంగా మనం అందిస్తూ ఉన్నటువంటి సంస్కృతిలో పుట్టినటువంటి వారమై అర్హమైనటువంటి మానవోపాధి ఎందుకంటే కూడా ఈ జ్ఞానాన్ని గనక అందుకోలేకపోతే వాళ్ళందరికీ మోహమనే బంధం తప్పదు కాబట్టి ड़ीति लक्षाव को सरीपुस विनुडी पेंचिना ने मेड तो विचं नेपेद ली मरलाीति को ఉంచుండెనది లోతం తెంచి నామదీని తెలిపెదా లోకుల అర్థము తెలిసి మదీనులసిల్లా కొంచెములో సరిపుచ్చక పెంచినవి గ్రంథమనుసు పెద్దలగకన్ మించిన వెడకతో వినుడి పెంచిన అర్థంబు నే తెలిపెదా లోకులెల్లా అర్థము తెలిసి మదినొల్లసిల్లా పెంచితి పెంచిది కొంచెము వెడల్పు ఉంచుండెనది లోతంచీ నా మదిని తెలిపెదా లోకులెల్లా అర్థము తెలిసి మదినొల్లసిల్ల ఇది పదవిభజన ఏమయ్యా బాబు ఓ మాటలో చెప్పచ్చు కదా ఇంత విస్తారంగా పెంచి చెప్పవలసిన అగత్యం ఏముంది అని పెద్దలైన వారెవరైనా అనుకుని అలగకండి అని అర్థిస్తున్నారు ఏమండి పెద్దలైన వారు అలుగుతారా అసలు చిన్నలు అంటే అలుగుతారు కానీ చూడండి సంవత్సరం లోపల పిల్లలు మాటలు రాని పిల్లలు అలుగుతూ ఉంటారు ఆలక వేడుక సమాధానములతో ఆలుకను తీర్చవచ్చు పెద్దలే అలిగితే ఎలాగా వారిని ప్రార్థించాలి పరిదయా కరుణ కొరకు వినయాంజలితో అర్థించాలి ఆర్తితో వేడుకోవాలి పెద్దల మనసు నవనీతం వంటిది వైరాగ్యాగ్ని చేత తపస్ అని అగ్ని చేత మానసి్రయం చేత లావ్ కింతయు లేదు అనేటటువంటి పద్ధతిగా గజేంద్రుడు హరిని వేడినట్లుగా పెద్దలను వేడుకున్నట్లయితే వారు దయా సముద్రులు కరుణా సముద్రులు వారు సంకల్పించి ఒక్క పని చేస్తే చాలు నిన్ను ఉద్ధరించబోనుకుంటే చాలు అంతే నిజానికి గురు శిష్య ఐక్యతా సిద్ధి చాలా విశేషమైనటువంటి అనుభవస్థితి అద్వైత సోపానంలో ఈ సిద్ధి విశేష ఫలదాయకం ఆ శరీర గురు సాంప్రదాయంలో ప్రవేశించడానికి అధికారిత్వాన్ని ఇస్తుంది గురు కరుణ ఎంత విశేషమైందంటే ఆలింగనం ద్వారా అనుగ్రహించబడింది మూడు నిమిషముల ఆలింగనాని ఆ దివ్యత్వ ప్రసారాన్ని తట్టుకోవడానికి జీర్ణం చేసుకోవడానికి మూడు రోజులు పట్టింది ప్రాణం ఆగిపోయేటంత గుక్క పడితే ఆగిపోయేటంతగా అయత్తనంగా గురుమాలా మంత్రజపం జరిగేది మనోబుద్ధులేం కర్మ శరీర ప్రాణ మనోబుద్ధి చైతన్యములు నిలచిపోయినాయి మన్ను మిన్ను ఏకమైపోయినాయి పగలు రాత్రి భేదం లేదు ఏం జరుగుతుందో తెలియదు ఏం జరగాలో తెలియదు ఏమవుతామో తెలియదు ఏం అవ్వాలో తెలియదు తెలియవలసిన అవసరం లేదు మగ్నత చెంది ఉండుట గురు శిష్య ఐక్యతా సిద్ధి ఎందు మగ్నత చెందినటువంటి అధికారి అయినటువంటి శిష్యుడు కొంచెములో సరిపు అటువంటి విశేషమైనటువంటి వరిష్టమైనటువంటి గురువు వరిష్టమైనటువంటి శిష్యుడు తారసిల్లినప్పుడు ఆహా సరి అయినటువంటి ఈశ్వరానుగ్రహంతో ఈనాటికి దైవీ ప్రణాళికలో ఉత్తమమైనటువంటి గురువు ఉత్తమమైనటువంటి శిష్యుడు తరసిల్లేటటువంటి సంఘటన జరిగింది అనేటటువంటి ఉత్సాహంతో హృదయం ఉప్పింగ్ ఉప్పొంగినటువంటి స్థితితో నది సముద్రంలో కలిసేటప్పుడు ఎంతో వేగంతో వరవడితో వెళ్ళి చేరుతుంది తన జన్మస్థానమైనటువంటి మూలస్థానమైనటువంటి సాగర గర్భంలో విలీనమవుతుంది తానే లేకుండా అటువంటి వేగాన్ని అటువంటి వరవడిని సద్గురు దర్శనం ద్వారా పొందుతాడు శిష్యుడు ఈ ఐక్యతా సిద్ధి వల్ల సత్శిష్యునికి గురుపుత్రుడు అయ్యేటటువంటి ప్రాప్తి లభిస్తుంది చాలా విశేష ఫలదాయకం అనేక జన్మార్జిత సుకృతఫల విశేషం చేత సద్గురువుతో ఐక్యతాసిద్ధిని పొందేటటువంటి నిర్ణాయకమైనటువంటి ఆ జన్మలో తప్పక ముక్తుడై తప్పక జన్మరాహిత్యాన్ని పొందేటటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి అటువంటి మహనీయుని యొక్క బోధ కొంచెములో సరిపోతే బ్రహ్మానందాన్ని అందిస్తుందా కాబట్టి అవసరమైన చోట విస్తారంగా బోధించబడుతుంది నిరసించవలసిన చోట సూచనగా చెప్పబడుతుంది ఈ రెండు పద్ధతులు అచల బోధలో పరిపూర్ణంగా నెరవేర్చబడతాయి కాబట్టి అచల బోధకు వరగురు కరుణను మించినటువంటి తారక మంత్రములు పెంచిన అర్థముతో తెలిపెద లోకులెల్లా అర్థము తెలసి మదినొల్ల శిల్ల ఈ మదినొల్ల శిల్ల అనేది చాలా గొప్ప విశేషం జీవితంలో చాలా కొద్ది క్షణాలలో మాత్రమే ఇలాంటి హృదయం ఉప్పొంగినటువంటి స్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఈశ్వర దర్శనంతో సద్గురు దర్శనంతో తత్వదర్శనంతో చిత్వ దర్శనంతో ఐక్యతా సిద్ధితో పంచకోశ నిరసనతో మహావాక్య నిరసనతో ఎరుకను నిరసించడంతో ఈ హృదయం ఉప్పొంగినటువంటి స్థితి ఏర్పడు అశరీర గురు దర్శనంతో ఎంతో చాలా విశేష ఫలదాయకం కూడా ఈ అనుభూతులన్నీ కూడా వేదాంత మార్గంలో అంతర్ముఖ ప్రయాణంలో చతుర్విధ దివ్యయానాలలో దీపకళికల వంటివి మార్గదర్శనం చేస్తాయి భగవద్ధ రాహిత్యాన్ని కలిగిస్తాయి కాబట్టి అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించినది విషదంగా చెప్తున్నాను బహిర్ముఖమైనటువంటి ఐహికమైనటువంటి నిరసించవలసినటువంటి వాటికి తగిన సూచనలు చేస్తే సరిపోతుంది ఆ రీతిగా కొంచెము వెడల్పు నది లోతు ఈ ఉపమానం చాలా విశేషమైంది ఇది సాగర సంగమానికి సంబంధించినటువంటి ఉపమానం సాగర గర్భంలో నదికి చేరిపోయేటప్పుడు కనీసం ముడితాళ్ల లోతుంటుంది మూడు తాడి చెట్ల ప్రమాణంలో నదిలోతుగా కనీసం మూడు కిలోమీటర్ల వెడలకు ఉంటుంది అన్నీ మూడు మీదే చెప్తున్నారు కారణం ఏమిటంటే త్రిపుటి అనేది పోగొట్టుకుంటుంది కాబట్టి త్రితయ రూపిణిగా ఉన్నటువంటి గంగ హరిపాదోద్భవ గంగ సాగర గర్భాన్ని చేరేటప్పుడు కూడా త్రివేణి సంగమ స్థానంలో వెడల్పు లోతు ఉంటుందట ఏమిటయ్యాయి సూచన అంటే ఎరుకను విడవాలంటే మౌనవ్యాఖ్య తెలిసిన వాడే ఉండాలి దక్షిణామూర్తిగా ఉండాలి ఈశ్వరీయ మౌనాన్ని నిర్ణాయకంగా అనుభవించిన వాడే ఉండాలి అది అనంత విశ్వమంతా వెడల్పోయింది కృష్ణ బలం అంతా ఆకాశగంగా అని మన సంస్కృతిలో ఒక ఉపమానం ఆకాశంలో ఎక్కడైనా గంగ ఉంటుందండి అని అడిగితే అయ్యా కనబడుతున్న ఈ గంగా కాదు అన్న విష్ణు పాదోద్భవ గంగయ్యే గంగా అన్న అదేమిటయ్యా అన్న ఏ కృష్ణబిలం నుంచైతే విశ్వ పదార్థమంతా కృష్ణ పదార్థంగా కళగా నాదంగా బిందువుగా వెదజల్లబడుతుందో లయించబడుతోంది ఆ నిశ్శబ్ద బ్రహ్మము నుంచి నాదబిందు కళలతో కూడిన సగుణ బ్రహ్మమై అనంత విశ్వము వెదజల్లబడుతుంది ఆ పాల పొంత ఏదైతే ఉందో అదే క్షేర క్షీరసాగరం మిల్కీ వే ఈ పేర్లన్నీ మీరే పెట్టుకున్నారు కదండి అనత్స కానీ సగుణ సాకార సారూప్య బోధ ద్వారా నిర్గుణ నిరాకార నిరీహ పద్ధతిని అందించే ప్రయత్నం ఇందులో ఇమిడి ఉంది రహస్యంగా ఆ పాలపుంత క్షీరసాగరం అయితే అందు ఉద్భవించినటువంటి బ్రహ్మాండం సౌరమండలం ఆ సౌర మండలము మీదకి దిగి వచ్చిందట విష్ణుపాదోద్ధవ గంగా శంభునిశిరము నుంచి మరి శంభునిశిరం నుంచి వచ్చినప్పుడు ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి కామేశ్వరి కదా ఈ కామేశ్వరి కామేశ్వరుని ఎందు అంతర్భుతము శివ శివ శక్తిక రూపములు కదా ప్రకృతి పురుషులు కదా ప్రథమ ద్వంద్వ కాబట్టి ఏదో ఏడమండి ఇవ్వండి యాపిల్ పండు తిన్నాడండి సైతానండి ఇది మరీ తక్కువ స్థాయి తామసికమైనటువంటి పద్ధతిగా వివరించినటువంటి విచారణ కరం మరి దేహాత్మ భావంలో పశుతుల్యమైనటువంటి జీవనానికి అన్వయించి చెప్పినటువంటి పద్ధతి అంటే సత్యమే కానీ అన్వయం మరీ తక్కువ స్థాయికి చేయబడి కారణం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి ఆ రకమైనటువంటి పశుతుల్యమైనటువంటి జీవనం కలిగినటువంటి మనుషులకు మేలు పొలుపు కలిగించడం కోసమనే పద్ధతిగా చెప్పవచ్చు భారతావనియందు కామేశ్వరి కామేశ్వరుడుగా ఆదిమిథునముగా జగత్పతి జగత్పిత అయినటువంటి పశుపతి ఈశ్వరుడు కామేశ్వరుడు కామ్యార్థము సాధనం మోక్షము నీడేర్చే సాధనం దేహాత్మ ఉత్తమ సాధనం శరీరం వస్త్రం ఆశ్రయం నేను ఈశ్వరుడను నేను సాక్షి నేను ప్రకాశస్వరూపుడను నేను ఆనంద స్వరూపుడు నేను చిన్మయుడను నేను పరుడును నేను పరాత్పరుడను అనేటటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి కామ్యార్థం అనేది తాంబూలంలో తమలపాకు లాంటిది ఎవరినైనా సన్మానించాలంటే తాంబూలమిచ్చి గౌరవిస్తారట కింద పట్టుబట్టలు పెట్టారా లేక బంగారం ఇచ్చారా అన్నదానికి పెద్ద ప్రాధాన్యత లేదు హృదయార్పణ సర్వస్వ శరణాగతికి తాంబూలం సంజ్ఞారూపకం పెద్దలను ఆదరించాలంటే తాంబూలమునిచ్చి ఆదరించాలి హృదయాన్ని ఇచ్చి అర్థించాలి ఆర్తితో వేడాలి వేడుకగా వారి కరుణను పొందాలి అసిధారావ్రతంగా వారిని అనుసరించాలి క్షణం ఎడబాయక శ్వాసతో సమమై వారి హృదయవర్తులమై జీవించాలి ఈ రీతి నడతను ఈ రీతి జీవనాన్ని కలిగినటువంటి వారెవరో ఎంచి నామినీ అంటున్నారు చాలా జాగ్రత్తగా వీళ్ళని గమనించారట రుక పద్ధతిగా ఈ శున్ని గమనించారు అతనిని సాగర సంగమ స్థానంలో సాగర గర్భంలో చేరిపోయేటటువంటి నది వలె తీర్చిదిద్దటం కొరకు ఈ బోధ అందిస్తున్నారు బోధ శ్రవణ కాలమందే తన్ను తాను ఎరగుట తనను తాను లేకపోకుండా చేసుకుంటుటాహంగా నిరసించుట జరిగిపోతుంది కైంకర్యం అయిపోతుంది త్రిపుటి ద్విపులు తెగ కోసి వేసి తెగ కోసి వేసి అని మేలుకొలుపులో వస్తుంది ఈ తెగ కోసివేసే పని దృష్ట్యా కందార్థం బోధించబడుతుంది కందము మరల పిలక వేయకుండా కోసివేయబడింది బీజములు ్ఞానాగ్నియందు వేయించబడ్డాయి అంకురించే శక్తిని కోల్పోయి ఎరుక విడచి దగ్ధపటలవతగా ఉన్నాడంటే ఉన్నాడని చెప్పడానికి లోకులకు మాత్రమే లెక్కకు వచ్చేటట్లుగా ఉన్నాడంతే అష్టతనువులనే ఆవరణరహితమైనటువంటి దేశికులు ఇంటి దేశిక వర్యుని ఎందు చెత్కళలు లేవు దశ లేవు దశ మహావిద్యలు లేవు నాదబిందు కళలు లేవు మండలత్రయములు లేవు చిన్నాద చిత్ అసలే లేవు సదసద్రహితమై తన ఉనికిని తాను వెల్లడి చేయక ఉన్నటువంటి వాడెవరో తన ఉనికిని తాను నిరూపించుకోక ఇచ్చా నిర్ణయములు లేక ఉన్నవారెవరో అట్టి దేశికేంద్రుల యొక్క దేశిక వర్యుల యొక్క కృప ఈ బోధన रीति का आशरीर गुरी पारंपर्यानी सचिश्युन वन्मराहित्य जन्मे लेने पद्धति उद्धति का मलविक्षेप आवरण आट पट्टी मूलमे लेने शरीर में लेनी पद्धति का देहिदेहरवं शून्य सर्व मुल आधारमेक निर्णय बेटी ना हम स्थित चर्चाली अलाब निर्विकल निराकार నినందమానందపూర్ణం పర నిర్గు నిర్విశేషం నిరీహం పరబ్రహ్మ రూపం గణేషం భ శ్రీమద్భాగవతృష్ణ విరచతరహిత పరమతత్వే సభావిజ్ఞాపన నామ ప్రథమోధ్యాయ హరి ఓ శ్రీగరుభ్యో నమ